రి అవతారమీతడు అన్నమయ్య అరయమాగురుడీతడు అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ఆకశపు విష్ణుపాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడ ఈకడ తాళ్ళపాక అన్నమయ్య క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచునున్నవాడు ఆరితేరి తాళ్లపాక అన్నమయ్య ధీరుడై సూర్యమండల తేజము వద్దనున్నవాడు ఆ రీతుల తాళ్లపాక అన్నమయ్య ఈవల సంసారలీల ఇందిరేసుతోన్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య భావింప శ్రీవెంకటేశుపాదములందే ఉన్నవాడు ఆ హావభావమై తాళ్ళపాక అన్నమయ్య